స్తోత్రమైన పరిశుద్ధుడా మైమోన్నతుడ సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభ్వా నీకు వందనాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభ్వ అయ్యా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభావ అయ్యా నుంచి రాత్రి వరకు ఎంతోగాన కాచికపాడి భద్రపర్షన దేవానికే స్తోత్రం నైనా నీరిక్కల చేత ఏసు మనకు భద్రపర్ష తండ్రి నీకు వందనాలు ప్రభావ మమ్మ సజీలు ఎక్కడ పెట్టిన దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా ఏసు ప్రభానికే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశంలో ప్రభావ నీకు కొట్లాది వందనాలు ప్రభావ ఏసు ప్రభానంత మీరుతో నడిపించి విజయాన్ని మీకు దయచేయండి ప్రభావ ఈ శయానికే స్తోత్రం ప్రతి ఒక మైమానికే కలుగునుగాక జీవంగల దేవానికే స్తోత్రం నైనా ఏసు ప్రభానికి వందనాలు ప్రభా రానిపిడి తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను మీరు గద్దించండి ఎంతమంది ఏసు ప్రభ రాలేదో ఎక్కడైతే సేవలు వాడబడుతుందో వాళ్ళు అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి ప్రభావ ఏసు ప్రభానికి వందన దీవించండి ఆశీర్వదించండి ప్రభా మీరు పాటల ధర మీరు మైపొందండి దేవా వాక్యం చేతి మీరు మాతో మాట్లాడండి ప్రభాని స్వరం ఏసు శక్తి మాకు దయచేయండి ప్రభా ఆటంకాలని తొలగించండి ఏసు ప్రభానికి వందన బలపరిచి దీవించి మీరు అక్కడికే మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని ఏసుకుశుమడి తండ్రి ఆ హల్లేని పాడుము యేసు రాజు మహిమను చాటదము హల్ని పాడము యేసు రాజు మహిమను చాటదము హల్లు హయా హయాలు శక్తివంతురాయ శ్రమలను బాపును ముక్తిదాత నీ స్థితి అంత బాచను శక్తివంతుడాయనే నీ శ్రమనను బాపును ముక్తిదాతనే నీ స్థితి ఎంత మార్చును సత్యవంతుడాయనే నిను నీతి మదు వియును సత్యవంతుడాయనే నిన్ను నీతిమతుని చేయను మృత్యుంజయుడా నిన్ను మృతి నుండలే పులో మృత్యుంజయుడా నిన్ను మృతి నుండలే పులోయని పాడదము యేసు రాజు మహిమను చాటదము యని యేసు రాజు మహిమను చాటేదము హుయా పరిశుద్ధుడాయని పవిత్రతను కూర్చును పరమాత్ముడాయని పరలోకము చేర్చును పరిశుద్ధుడాయని పవిత్రతను కూర్చును పరమాత్ముడాయని పరలోకము చేర్చును పరమ వైద్యుడాయనే నీ గాయములను మాంపును పరమ నీ గాయములను మాంపును పరోపకారి నీ అక్కరలను తీర్చును పరోపకారి ఆయనే నీ onut incarcer Wear 藍 orchestral GI ন তੀ নে দূ মূ এসু রবার সে মাসে নে নে দূ পাড ম৵ে দূ সে আউ য়ে নে নে সে নে নে নে নে নে নে সে নে নে মে দূ হা� Hallelujah hallelujah hallelujah, hallelujah hallelujah hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Praise the Lord Praise the Lord Thank you ీవే నాకా నా కేదు లేదిోనా నీవే హో నా కేమీ కోదువా లే పచ్చిక గల చోట్లా నన్ను చే స్వచ్ఛ మగో జలమూత్ర గనిచ్చి పచ్చిక గల చోట్లా నన్ను చేగో జలమూత్ర నా ప్రాణము నాకు తీర్చి నన్ను నడుపును నితి మార్గమునా నా ప్రాణమునకును తీర్చి నన్ను నడుపుని మార్గమునా నీ వేయ హోవా నా కాపరివి. నా నాకేమి కొ లోయలందో పడి ఉంది నేను సంచారించి గాడా లోయల ఉందో పడి నేను సంచారించిన తో దండ అమ్ముతో నీ వాదరించెను తోడందువు నీ దొడ్డు కరాతో దండ అమ్ముతో ఆదరించేదవు నీ వేయ హోవా నా కా పరివి నాకేమి కొదువా లేదిలలో నా శత్రు బయోటానికో నిత్య మగు విందు సిద్ధ పర్చి నాకు నిత్య మగో విందు సిద్ధ పర్చి నా తో నంటి నా గిన్నె నిండి పొర్లుచున్నది నా తలను నా నాగి నిండి పొర్లుచున్నది నీవే హోవా నా కాపరివి నాకేమీ కొదువా లేదిలలోన ని నిశ్చయమోగ కృపక్షే మామూలే వ్రత నిశ్చయమోగ కృపాక్ష diramukhi nivad eda pehawa na ka parivi na ke miko duwa le dilalo na praise lot సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే వందనాలు ప్రభవాయసు శ్రీ వాయు సుప్రభ మరి యొక్క సమయంలో ప్రభా వాక్యం ధ్యానిస్తున్నగా ప్రభా మరి నీ యొక్క స్థమ కోండి నా సొంత తన గద్దించి కొట్టివేండి ప్రభ నా నోటిని తాకింపుటి స్వస్థపరిచే నీ యొక్క జీవమైన మాట నా నోట్లో పెట్టమని ప్రార్థిస్తుంది శ్రీ మరి నా ఆత్మైన కళ్ళ నుంచి కష్టపరిచింది ఆత్మైన చూడండి స్పష్టపరిచండి మరి ఆత్మ మీద ఎదిగేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తుందండి ఈ యొక్క పరిశుద్ధత్వం చేత మా అందరికీ నడిపింపు దయచేయమని ఏజుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది కీర్తనలో సిక్స్టీ ఎయిట్ ట్వంటీ వన్ దానికంటే ముందు నైన్టీన్త్ వచ్చినాం చూసుకున్నాము ప్రభు స్థుతి నందుల దాకా అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడు మాకు రక్షణకర్తనై ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేసి దేవుడై ఉన్నాడు ఇక్కడ మన ప్రభువు ప్రభువు స్థుతి నొందును గాక స్థుతి నొందాల చేయాలనంటే ఏజ్ ప్రభు స్థుతి ఆయనకే మన స్థుతి ఘనత మహిమ చెందించాల ఎందుకు ఆయన జీవన దేవుడని మనకు అందరికీ తెలుసు యుగ యుగాలకు ఆయన జీవితాన్ని తెలుసు రాజులకు రాజు ప్రభు ప్రభు ఆయనని ఎందుకంటే ఆయనకి మాత్రమే ఉంది అర్హత అన్ని విషయంలో ఇంకా ఈ లోకంలో చూసుకుంటే ఎవరికి కూడా లేదు ఎందుకంటే దేవుడు ఈ లోకం మీదకి వచ్చినప్పుడు ఆయన యాజ్ కామన్ పర్సన్ గా ఉన్నప్పుడు ఆ ఈ లోకంలో అయినా భరించినడు చూసినడు కానీ ఆయన పరిశుద్ధుడు అని ఈ బైబుల్ వాక్యం మనకు తెలియజేయబడుతుంది కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని మనం చెప్పగలుగుతున్నాము ఆయన దేవుడిని మనం చెప్పగలుగుతున్నాము ప్రతి వాక్యములలో కూడా మనము సంభాషించినప్పుడు ప్రతి వాక్య కూడా మనం ధ్యానించినప్పుడు ఆయన చూపిస్తున్నాడు నేను దేవుడు దేవుడను నేను అని కొన్ని సందర్భాలలో దేవుడు మనకు బయపరుస్తూ ఉంటాడు వాక్యంల మ్యాథ్యూ మార్క్ లూక్లు వీటిలలో చూసుకున్న అప్పసులు రా అపోసులైన పౌలు రాసిన పత్రికలలో చూసుకుంటే ఆయన జీవం గల దేవుడు నోటి నుంచి ఆయన ఎంతో కనం చెప్పుకుంటున్నారు కానీ ఎవరు గ్రహించలేకపోతున్నారు ఆ సమయంలో కానీ ్రహించిన వాళ్ళు ఈ ఆ పని మంది చుష్యులు మాత్రమే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు గ్రహించలేరు ఎందుకంటే వాళ్ళు దేవుడు సత్యని ప్రకటన చేస్తే కూడా ఎవరు వినలేదు కాబట్టి ఆ వాక్యంలైనా తెలియజేయబడుతుంది ఏచు ప్రభు ఆయనకే కలగాల ఆయనకే స్థుతి మహిమ గణత ప్రభావంలో యుగ ఆయనకే చెల్లించబడాలా అని తెలియజేయబడుతుంది ఎందుకంటే మోస కూడా ఆయన ప్రజలని నడిపించారు మరి ఆయన ఉత్తాన్ని నడిపించిన మోసే అంటే దేవుడు అని ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా ప్రతిదీ దేవునికి మహిమ కలిగేలాగా ఆయన మోస నడుచుకున్నాడు అట్లా ప్రజలను కూడా నడిపించాడు అంటే ఇదంతటికి కారణం ఏంటంటే దేవునికే స్థుతి ఆయనకే మహిమ ఆయనకే చందాల ఆయన యుద్ధంలో పోయినా ఇప్పుడు యోశువ విజయం పొందిందంటే ఆడ ఘనత దేవునికే వచ్చింది మహిమ ఆయనకే వచ్చింది ఆయనకి మాత్రమే స్థుతి ఎందుకంటే ఆయన శివ మరణం పొందిన దేవుడు కాబట్టి ఆయనకే ఎవ్రీథింగ్ ఆయనకే చెల్లించబడ్డాడు అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు స్థుతి మైమా గణతాని ఆయన స్థుతులు చెల్లిస్తుంటాము అన్ని దినము మనం ప్రార్థనలు మనం చేస్తుంటాం ఎందుకంటే ఆయనే మన మన ప్రతి పాపము శాపములు ఇంకా మనం చేసిన ప్రతి తప్పులు అన్ని కూడా ఆయన భుజంలో పైన మూసండు భారంగా అంటే మనము ఆయనకి భారంగా ఉన్నట్లు మనం అనుకుంటున్నాం కానీ ఆయనకి అవన్నీ ఆ ఈజీగా తీసేస్తారు దేవుడు కానీ మనం అనుకుంటాం దేవుని ఇప్పుడు మనం భరించాలా అని చెప్పింది అనుసరించి మనం నడుచుకోవాలంటే మనకు భారమే మనం అనుకుంటాము అబ్బా ప్రభా ఇది నేను చేయగలుగుతానా అని అనుకుంటాం కానీ ఆయన ఏమంటాడు ప్రతి నీకు సాధ్యమయ్యేలాగా నేను చేస్తానంటాడు దేవుడు అసాధ్యమైనది కూడా నీకు సాధ్యమేలాగా నేను చేస్తాను కదా అంటే ఆయన చూడండి అనుదినము ఆయనే మా భారము భ ఇంక ఏంటే ఆయనేలి మనం నడుచుకోవాలా క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలంటే కూడా మనం ఎట్లయిపోతాం కొన్ని రోజులు నడుస్తాం కొన్ని రోజులు ఆగిపోతాము కదా ఆయనే సిల్వర్ కార్డు ఎత్తుకొని మనం నడవాలంటే తొందరగా మేము చేయలేం మా పని ఆలస్యం చేస్తూ ఉంటాము సో ఆలస్యం వల్ల మనం వెనుక రావ అంటే వెనక జరిగిపోవాల్సి వస్తుంది కానీ దేవుడు అక్కడ కాదంటుంది నువ్వు చేస్తావు అని అంటారు దేవుడు ఎందుకంటే ఆయన కదా మోసేది భారము ఆయన మన ప్రతి పాపని ఆయన మోసిన దేవుడు మన కొరకు ఆయన చెల్లి మరణం పైన దేవుడు మరి అంత గొప్ప దేవుడు మరి ఆయన కోసం మనం ఏం చేయలేకపోతున్నామే ఏంది నేనైతే అదే అనుకుంటా దేవ నేను ఇంతవరకు ఏం చేయలేకపోయినా చేయడానికి ముందుకు వెళ్తున్నా కానీ ఏదో విధంగా ఆగిపోతున్నాను ఎందుకు ప్రభావం ముందు నడిపించు అంటా దేవా నీలాగా నన్ను నడిపించు నీలాగా నన్ను నడిపించు అని ఆయన నడుగుతా ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ శరీరము అడ్డొస్తుంది కాబట్టి అవన్నీ కూడా నలగబడలా ప్రతి విషయంలో నేను నలగబడలా ఆత్మీయంగా ప్రతి దాంట్లో నేను ఎదిగింపబడాల ముందుకు వెళ్ళాల ప్రభ నేను మోస ప్రభ నన్ను నడిపించే ప్రభాని ప్రార్థించేసుకొని ముందుకు వెళ్తాము అట్లా దేవుడు మనకు అనుదినము నడిపిస్తుండడు ఆయన ఎట్లా ప్రతిది భరించుకుంటూ వచ్చినడు మన విషయంలో మన పట్ల ఆయనే ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమలో ఎంతో అసలు ఎంత అంటే చెప్పలేనంత ప్రేమ ఆయనకు అంత ప్రేమ మనకి ఇచ్చినప్పుడు మరి ఆ ప్రేమలో మనం కూడా వెళ్ళిపోవాల అనుదినము ఆయనలో ఉండాల మనము అనుదినము ఆయన కోసం సంభాషించాల అనదినము ఆయన అనుదినము ఆయన బాగా ప్రార్థనలు చేయాలి మనము అనేకాత్మ రక్షణకి రావడానికి కదా అట్లా దేవుడు మనం చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఇక్కడ మూడో ఆ ఇక్కడ ట్వంటీ వన్ వచనంకి వచ్చేసరికి ట్వంటీలో చూడండి ఆ ఎవరు మనకు ఏసుకోవడమే కదా మరి ఆయన ఇస్తేనే రక్షణ మనకు ఆయన ఇవ్వంది రక్షణ మనకు ఎక్కడ లేదు ఎందుకంటే అనుదినము ఆయన మనగా మన భారము భరించుతున్నాడు మనం చేసిన ప్రతి తప్పుడు ఆయన భరిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ మళ్ళా దేవుడు ఏమంటున్నాడు ఆ దేవుడు మన రక్షణ రక్షణకర్త అయి ఉన్నాడు మరి చూడండి తప్పులు చేస్తున్నాము భరిస్తున్నాము మనం భరిస్తలేం తప్పులు చేస్తున్నాము దేవు క్షమాపణ అడుగుతున్నాము మళ్ళీ సేమ్ రిపీటెడ్ గా అవుతుంది అవన్నీ దేవుడు భరిస్తూనే ఉన్నాడు భరిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ భరిస్తున్నాడు ఎందుకంటే క్షమిస్తే దేవుడు ఆయన ఎంత కాలమైనా క్షమిస్తూనే ఉన్నాడు కదా ఆయన క్షమిస్తున్నాడు ఆయన భరిస్తున్నాడు పోనీ లేని సమయం మనకి ఉన్నాడు దేవుడు సమయం ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఇస్తున్నాడు అట్లా ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా దేవుడు ఆయన ప్రేమ ఆయన ప్రేమ ఆయన కృప ద్వారా మనల్ని ఇంకా ఆయన నత్తుకునేలాగా నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన రక్షణ ఆయన రక్షణకర్త కాబట్టి ఆయన రక్షణ కాబట్టి ఈ రోజు మనం నిల్వగలుగుతున్నాము ఆయన కృపచేత మనం నడిపింపబడుతున్నాము ఆయన కృప చేతలు మనం భద్రి భద్రపరచబడే భద్రపరచబడిన వారమై ఉన్నాము అట్లనే దేవుడు ఇక్కడ ట్వంటీ వన్ లో చూడండి దేవుడు నిశ్చయంగా తన శత్రువులను తలలో పలగ పగలగొట్టును మనకు మానక దోషములను చెయ్యువారి వెంటకలు గల నడినెత్తిన ఆయన పగలగొట్టును ఎంత గోప చూడండి దేవుని శివ ఎక్కడ వేసినారు ఆ కపలమైన స్థలంలోగా ఒక స్కల్పన ఆయన శైవ మరణం వేసినారు అంటే ఒక స్కల్ ఉంది ఆ ఆ యొక్క తల్ల ఉంది తల్ల నడినేతిలో సిల్వ మరణం అంటే మనం చూస్తుంటాము చాలా మంది ట్రిప్స్ కానీ వెళ్తూ ఉంటారు ఆ స్కళ్ళు దేవుని సిల్వ మరణం అది చూపిస్తుంటారు ఆ దేశంలో మేబీ ఇజ్రాయేల్ దేశంలో యూట్యూబ్ లో చూపిస్తుంటారు కానీ రియల్ గా దేవుని ఆ కప్పలమైన స్థలములలో ఆ ప్రభుని సిల్వ మరణం సో నేను దేవుని అడుగుతున్నా దేవా నడినెత్తిన ఆయన పగలగొట్టును అనంటే తన శత్రువులను చూడండి దేవుడు అంటే నిశ్యంగా తన శత్రువులను అంట తన పగలగొట్టును ఎట్లా మానక దోషములను కదా మనం చేసిన ప్రతి అంటే మానకమైన దోషములు ఎన్నో ఉన్నాయి అది చేస్తూనే పోతున్నాం దేవుడు వాటి మీద దేవుడు ఎట్లయితే దుష్టుని నెలగొట్టినడో అట్లాంటి అధికారమైన మనకిస్తా మానకమైన దోషములు ఎన్నో ఉన్నాయి కానీ ఆయన ఏమంటున్నాడు నడిన తినట ఆయన అనంట పగల కొట్టను ఈ వాక్యం నేను ధ్యానించినప్పుడు నేను దేవుని అడుగుతున్నాను దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ఒకటే చెప్తున్నాడు సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ దేవుని శిల్వ ఆ కపలమైన స్థలములలో మధ్యలో ఆయనని ఎట్లా కరెక్ట్ హెడ్ సెంటర్ లో ఆయన సిల్వ మరణం కరెక్ట్ సెంటర్ లో ఈ యూనివర్స్ మొత్తం కంపారిజన్ చేసుకుంటే అది మద్దలనే ఉంది ఆ మదల దేవుడు దుష్టుని ఎట్లా చిదగొట్టినాడంటే ఆ తల నడినెత్తిన అంటే ఆయన పగలగొట్టాను అని అంటున్నాడు సో శిల్వ మరణము అక్కడ పొందినడు ఆయనే ఆ ఆ శిల్వ మరణం పొందిడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే లోపల మీకు అర్థం కావచ్చు ఆ తల మీద కరెక్ట్ సెంటర్ ఈ యూనివర్స్ మొత్తంలో ఈ దేశం చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ యూనివర్స్ నేను అదే అనుకుంటున్నా నడినెత్తిన ఆయనే పగలగొట్టిన అంటే ఏ విధంగా ప్రభా శత్రువుని మీరు ఎలా చిదుగా కొట్టినారు ప్రభాని నేను అడిగినప్పుడు ఆయన ఈ విధంగా చూపించిన నాకు తన శత్రువులని అంటే తనని పగలగొట్టినట్లు మానకమైన దోషములను ఎన్నో దోషములు ఆ దోషమును ఇంకా ప్రజల నుంచి వెళ్ళిపోవాల ప్రతి దోషము ప్రతి పాపము శాపము ఎవ్రీథింగ్ వెళ్ళిపోవడానికే ఆయన ఏం చేసిన అంటే నడినెత్తిన ఆయన శివ పొంది ఉండు ఆయన ఎప్పుడైతే క్రాస్ ఆ యొక్క తపలమైన స్థలములలో దిగిందో ఆ క్రాస్ అప్పుడు ఆ దుష్టుడు చితకబడిపోయినాడు ఆ పగలగొట్టబడినడు దేవుని యొక్క కాల కింద అంటే ఆ దేవుని యొక్క కాల మొత్తం ఇంకా వెళ్ళిపోయినాడు ఇంకా నరకానికి అట్లా దేవుడు దుష్టునికి అట్లా చితకగొట్టినాడని ఈ వాక్యంలో తెలియజేయబడుతుంది కదా మానకమైన దోషములు చేయువాడు వెంటుకలు గల నడినెత్తి మరి ఇప్పుడు దేవుడు అంటారు కదా ప్రతి ఒక్క ఆ ఎండుకలు ఆ వెంటలు కదా దేవుడు మరి ప్రతి ఒక్క ఎండుకలు ఉన్నాయంటే మరి ప్రతి దాంట్లో మనం చూసుకోవాలి అంటే అది ఒక బాడీకే తెలియజేయబడుతుంది హెయిర్స్ మరి హెయిర్ ఉండేది సహజంగా మనుషులకు ఉంటాయి ఇంకా నార్మల్ గా చూసుకుంటే అనిమల్స్ కు కానీ వాటికి హెయిర్ వేరే మనుషులకున్న హెయిర్ వేరు కానీ ఇది స్కిన్ కి సంబంధించింది బాడీకి సంబంధించింది హెయిర్స్ కాబట్టి నాకు అర్థమైంది ఎట్లా హెయిర్ అంటే ఒక మనిషికే సాదృశ్యం అని తెలియజేయబడింది నాకు కాబట్టి మానక దోషములు మనుషులు ఎన్నో చేస్తూ ఉంటారు ఈ లోకంలో చాలా మట్లు చేస్తూ ఉంటారు మానకమైన దోషములు అయితే దేవుడు అదే చెప్తుండో తన శత్రువులంట తలను పగులగొట్టును మానకమైన దోషములు చూడండి ఆయన శిల్వ మరణము కరెక్ట్ గా ఆ స్కల్పైన ఆయన శిల్వ మరణం ఆ ఘోరమైన పాపం చేసిన ప్రతి దొంగలు ఆయన దేవుని రెండు టూ హ్యాండ్ సైడ్ ఉంటారు అందులో కించి ఒక దొంగని దేవుడు రక్షించుకున్నాడు కాపాడుకున్నాడు మళ్ళీ అట్లని ఇప్పుడు మన వచ్చేసరికి ఆయన శిల్వ ద్వారా ఆయన స్వాత ద్వారా ఆయన వాక్యం ద్వారా ప్రతి పాపాన్ని ఒప్పిగిస్తుంది ప్రతి పాపాన్ని ఆ ఒప్పేసుకున్నాక మళ్ళా తప్పు పనులు చేయకుండా ఆయన దర్శనం ద్వారా మనకు చూపిస్తున్నాడు దేవుడు ఆయన శిల్వ మరణం దర్శనం చూపించినప్పుడు ఆయన మనం చూడలేము ఆ దర్శనము దేవుడు మనకు కలిగించినప్పుడు ఎక్కడ లేనంటే ఏడు ఎట్లా ఏడుస్తామంటే మనం చాలా ఏడుస్తాం అట్లా అంటే ఇది అంటే అంత వికృతంగా కనిపిస్తాడు ఆ దేవుడు అది దేవుడు అట్లా చూపిస్తుంటే అనిజంగా చెప్తున్నాం కదా ఆయన ప్రేమ అంత గొప్పది ఆయన మన కొరకు శిల్వ మరణం పొందే ముందు ఆయన గిచ్చమ తోడు దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యం చేసేటప్పుడు కన్నీటి కూడా ఒక బ్లడ్ డ్రాప్ గా మారిందంటే ఆయన ఎంత ప్రేమిస్తే అంత అన్నము ఏడ్చినడు రక్తం కారేలాగా మళ్ళీ ఆయన అంత ప్రేమించుడు అందుకే ఆ దృష్టిని నలగకుతానా మరి ఆయన నలుగగొట్టిన దేవుడు మరి వాటి మీద మనకు అధికారం ఇచ్చిన దేవుడు మరి మనం కూడా దృష్టిని నలగొట్టాలా వాడిని పగలగొట్టాలా మనము ఎట్లా పగలగొట్టాలంటే వాడు మన మీద టార్గెట్ చేస్తున్నాం దుష్టుడు పడేయడానికి కానీ మనము ఇంకా ఎక్కువ వాటిని పగలగొట్టేలాగా మనం తయారు కావాలా నేను ఈ వారం నుంచి అదే ప్రార్థన చేసిన దేవా ఆ దృష్టి ముందు వచ్చి నిలబడినా నేను భయపడను ఎందుకంటే నాకు పరిశుద్ధాత్మ చేతను నన్ను నింపిన కడవరి భాషం చేతను నింపిన అది నన్ను చూసే పారిపోవాలి ప్రభా దాన్ని చూసి నేను పారిపోను అని నేను ఈ విధంగా ప్రార్థనలో పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను సడన్ గా మా ఇంట్లో ఎవరో తిరిగినట్లు అనిపిస్తుంటుంది నాకు నేను దేవుని అడుగుతా దేవా అది ఏదునా నాకు ఏం భయం లేదు ప్రభా కానీ లేచుకుంటాడు ప్రార్థన చేయమని వారి విషయంలో వీరి విషయంలో ప్రార్థన చేయమని లేచుకుంటాడు అందుకే ప్రతి చూసినా ఇక్కడ చూసినా చాలా దూరంగా ఎక్కడ చూసిన గలిబిలి ఉంది ఎక్కడ చూసిన స్వార్థం ఉంది ఎక్కడ చూసిన ఆ పాపడిపోతుంది దేవుడు ఏమంటున్నట్టే ఆ శత్రువృత్తము మన నుంచి వెళ్ళిపోవాలా అలాంటిది మన దగ్గరికి రావద్దు వాటిని మనం పగలగొట్టాలా అంటే బాగా ప్రార్థనల మరి దేవుని యొక్క వాక్యంలో నానబడాలని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది ఎందుకంటే శత్రువులు ఉత్తానే పారిపోవు కదా నేనైతే అనుకుంటున్నా ఏమన్నా కానీ ప్రభావ నేనైతే విజయం పొందేదాకా నేను ఎందుకంటే మనకు ఒక బల బలహీనతలు ఉండొచ్చేమో కానీ దుష్ణుడు ఆ బలహీనతని మనకు ముందుకు నడిపిస్తుందేమో చూపిస్తుందేమో ఈ బలహీనత లో మనకి ఇంకా అంటే లోపలికి దించడానికి కానీ దేవుడు ఏమంటాడు ఆ బలహీనతల నుంచి నేను నేను పైకి లేతానంటాడు దేవుడు కదా ఆయన మనకున్న బలహీనత నుంచి ఆయన పైకి లేతానంటున్నాను అందుకే దానికి మనము ఎట్లుండాలంటే దాని తొక్కల మనం కూడా దేవుడు ఎట్లయితే శిల్వ మరణం ద్వారా ఆ దుష్టుని పగలగొట్టినడు మనం కూడా అట్లా ఉండాలా ఎందుకంటే శత్రువు దాని సమయం అయిపోతుందని చెప్పేసి విజృంభించి అనేకులకు గాలం కానీ ఆ గాలింలో మనం పడద్దు పడడానికి ఛాన్స్ కూడా ఇవ్వద్దు నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఆ దుష్టుడు మీద ఎట్లా అటాక్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది నేను బలహీనతగా ఉన్నప్పుడే దేవన్నా వల్ల అయితే లేపుడబా నాకు సాయం చేయడబా అన్నప్పుడు ఆ క్షణమే ప్రా ప్రేరేపణ ఉంటది ప్రార్థనలు కూర్చొని ఏదో ఒక ప్రార్థన చేసుకున్నసరికి ఎవరో ఒకరు వసర ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒకటి ఉంటది అయినా హృదయంలో దేవుని తలుచుకుంటేనే ఉంటా అని ఇస్తేనే దేవుని చువాత అందించాలా అనేకులకు చెప్పాలా కదా ఇప్పుడు మనం దేవుని యొక్క సత్యని ప్రకటింపజేస్తున్నామంటే దుష్టుని మనల్ని నార్మల్ గా పెడుతుంది అది దుష్టాత్మలు అవి ఏం చేస్తాయంటే మనల్నే టార్గెట్ చేస్తుంటది కాబట్టి మనం దేవుని యొక్క పరిశుద్ధతను నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఆయనకి చెప్పిన వాక్కు సరంగా నడవడానికి ప్రయత్నిస్తుంటాము కాబట్టి ఆ దృష్టి మనల్ని నలగొట్టడానికి చూస్తుంటాడు కాబట్టి ఎంత నలగొట్టినా ఏది చేసినా విజయం ఇచ్చేది ప్రభు మనకే ఎందుకంటే వాటిలో మనం పోతున్నాము అనుభవం దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆ శత్రుల మీద మనకి ఎట్లా దేవుడు ప్రతి వాటి మీద మనకు అన ఇస్తున్నాడు కాబట్టి ఆ శత్రులను మనము పగులగొట్టాల వాటి మీద మనం విజయం పొందాలంటే ఆయన ఒక్కటే చెప్తున్నాడు వాటిని జయించుకుంటూ మనం వెళ్ళిపోవాల నేను అదే అనుకున్నా దేవున్న కళ్ళకి ఏది కనిపించినా నేను ధైర్యంగా నేను వెళ్ళిపోతా ఎందుకంటే నాకు భయం లేదు ప్రభా కేవలం నేను నీకు మాత్రమే భయపడి లోబడి జీవిత ప్రభా నువ్వు చూసావనే భయం నాకు ఉంటే చాలు ప్రభా ఇది ఒక్కటి నేను అనుకుంటా దేవునికి ఎందుకంటే నేను ఈ వాక్యం ధ్యానించినప్పుడు నేను అదే అనుకున్నా ఇది నేను త్రీ ఫోర్ డేస్ లోనే ఈ వాక్యం నేను ధ్యానించుకున్నాను అయితే నేను దేవుడిని అదే అడుగుతున్నా దేవుని నడినెత్తిలా మీరు అట్లెట్లా చెల్లివారైన పొందారు ప్రభా అది ఎట్లా నాకు ఏ విధంగానే నేను నాకు అర్థం కాలేదు కానీ దేవుడు చూపించిన విధానం ఎట్లా అంటే కరెక్ట్గా ఆ స్కల్ ఉంది ఆ స్కల్ మీద కరెక్ట్గా ఆయన క్రాస్ ఉంది ఆయన దిగినడంటే ఇంకా శత్రు ఉంటది అక్కడ వెళ్ళిపోతుంది అది అట్లా నాకు దేవుడు చూపించను అంటే దేవుడు ప్రేమ జుడు ఎంత గొప్పది ఆయన దేవన రక్షణ కదా మనము మానకమైన దోషములు ఎన్నో ఉన్నాయి ఈ శత్రువు తలని పగలగొట్టాలంటే మనకు మానకమైన దోషములు ఎన్నో ఉన్నాయి ఎట్లా అంటే తలంపుల ద్వారానే చాలా మనం మూసపోతుంటాము ఈ తలంపులు మహాఘోరమని చెప్తున్నాయి కదా ఈ తలంపుల ద్వారా చాలా మంది పడిపోతూ ఉంటారు అందుకే దేవుడు ఈ తలంపులను మానకమైన దోషములు ఈ తలంపులే ఈ తలంపులు ఒకటి కాకపోతే ఒకటి తలుస్తూనే ఎందుకంటే దానికి ఇష్టం ఇచ్చిన వేలు వెళ్ళిపోతుంటది కాబట్టి ఈ మానకమైన దోషంలో మన నుంచి వెళ్ళిపోనంటే దేవుడు అదే చెప్తున్నాడు ఆయన కుడిపాశంలో కూర్చొని ఉండమంటున్నాడు ఆయన కుడిపాశంలో మనము కూర్చొని ఉండాల ఎందుకంటే ఆయన అంటారు కదా నేను నా శత్రువులను నీ కుడి కూర్చొని ఉండమని చెప్తాడు దేవుడు ఎందుకంటే కుడి కూర్చొని ఆయన సందలో మనము ప్రార్థన చేస్తేనే సైతన్ అనేది పారిపోతుంది అని ఏమంటాడు